ప్రార్థన చేశారు పరశుధువగం మా తండ్రి మీకు వదనాలు అయినా మహోనఖర దేవ మహిమా స్వరూపి మీకు ఎంతో స్తోత్రాలు ప్రభావ అబ్రహాం ఇస్సాఖు యాకలకు గొప్ప తండ్రి మీకు ఎంతో వదనాలు అయినా ప్రభా ఈ దినవంతంగా యొక్క స్వయం చేతులు మీ ప్రాంతంగా నడిపించినారు ఓ ప్రభావ మీ యొక్క నడిపించినారు దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలైనా ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానించక మీకు ఇక్కడికి వచ్చినాం ప్రభా మాట్లాడండి మా జీవితాలను సరిచేయండి మాలో ఇంకా ఏమైనా బలహీనతలు అంటే చూపించండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభా మాలో వేసుధరణ లేకుండా ప్రభా యథార్థతతో మిమ్మల్ని స్థుతించి సేవించే బిడ్డలుగా తయారు చేయండి మీ నీతి ధైర్యంగా ప్రకటించాలా ప్రభా అటువంటి జీవితంలో నడిపించమని ప్రార్థిస్తాం ప్రభా ఇంకా ప్రకటించని వారి జీవితాలలో మీరు వారు మనసు ప్రార్థిస్తాం ఓ ప్రభో వారి పట్టం కనికరం చూపించండి ప్రభా ఎదా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేకలను మీ చెంత నడిపించాలా ప్రభా అటువంటి ఆత్మాన్ని మాలో పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభావం నశించిన వారిని వెదే రక్షించడానికి మీరు వచ్చినారు నేను కాబట్టి అది జ్ఞాపకం చేసుకుంటున్నాం అదే పనిలో మేము కూడా ఉండలాగానే సేపడానికి నశించిపోతున్నారు వారి గురించి తెలిప్ర ప్రార్థిస్తున్నాం ఇష్టం వాళ్ళందరినీ మీ తట ఆకర్చుకోమని ప్రార్థిస్తున్నాం పాత్రలాగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఘనమైన పాత్రలాగా వాడకూడలాగానే సేపడండి ప్రభావా ఓ ప్రభావ్వా ఈ యొక్క ప్రతి వాక్యాన్ని తండి మీ వెన్నికట్ల భద్రపరచుకోండి బ్రవ్వాటిని మా జీవితంలో అమలు పర్చండి వాటిని అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయాలి క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించున్నాం ఈరోజు మే ఇరవై మూడవ తారీఖు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం బెబెలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ప్రకటన గ్రంథంలోని ఎనిమిదవ అధ్యాయంలోని కొన్ని వాక్యాలను ధ్యానిస్తున్నాం కొన్ని వారాల నుండి ముఖ్యంగా ల్గవ బూరకు సంబంధించిన బోధ నాలుగవ బూర చివరి వార్నింగ్ ఐదవ బూర నుండి శ్రమలు ఆరంభమవుతాయి కాబట్టి నాలుగవ బూర వరకు వార్నింగ్స్ ఇస్తూ పోతున్నాడు దేవుడు కనీసం ఇప్పుడన్నా మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్పడానికి ఆయన ఎంతో జాలి దయ ప్రేమ దేవుడు ఎంతో ఓర్పు దేవుడు ఆయన ఎంతో ఓర్పుతో మనల్ని సహిస్తున్నాడు కాబట్టి మనము ఆయన ఇంకా పరీక్షించదు కాబట్టి ఎనిమిదవ అధ్యాయంలో పదకొండు పన్నెండవ వచనంలోని ఒక వాక్యాన్ని మనం ఆల్మోస్ట్ ఇది ఆరవ వారం ఒక వచనాన్ని ఆరు వారం ధ్యానించడం సమంజసమా కానీ దేవునికి తెలుసు ఎందుకు ఇంతకాలం పడుతుంది ఒక వచనాన్ని ధ్యానించడం ఆ వచనంలోనే మతపరమైన క్రైస్తవ జీవితానికి హెచ్చరికలాగా చెప్పబడ్డ విషయాలు అక్కడ ఉన్నాయి పన్నెండవ వచనంలో ూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగంన సూర్యుడు ప్రకాశింపకూడనట్లును రాత్రిలో మూడవ భాగంన చంద్రుడు చంద్ర నక్షత్రములు ప్రకాశింపూడినట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడిను కాబట్టి ఈ మూడు మతపరమైన జీవితాలకి సాదృశ్యమని మనం ఎన్నిసార్లో ధ్యానించినాం ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానిస్తున్నాం కాదు కాబట్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృష్టమని మనం ధ్యానించాం ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు ప్రభులు ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభులు లేరు ప్రభులు ఉంటే ఎందుకు కొట్టివేస్తారు ఎందుకంటే రగుల రాష్ట్ర పత్రిక ఏమీ మనం మీరుసార్లు ధ్యానిస్తాం క్రీస్తు ఏ వాడికి ఏ శిక్ష విధి కానీ ఇక్కడ వాళ్ళు కొట్టివేయబడతారు ఎందుకు కొట్టివేయబడతారు అంటే ఆయన నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు మనం కొన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ ఆ కీ లేక వాటిని సరిగా అర్థం చేసుకోవాలంటే ముందుగానే ప్రవక్తలు వాటి గురించి హెచ్చరించిన వాళ్ళు ఫస్ట్ అండ్ లాస్ట్ ఏం కాదు ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం ప్రకటన గ్రంథం అనేది దాన్ని కల్బినేషన్ అంటాం ఇంగ్లీష్లో కల్బినేషన్ అంటే ఇంకా సంపూర్ణంగా ముగించేది కాబట్టి ఫైనల్ అవకాశం అనేది ఒకటి అక్కడ చూస్తాం ఇంకా దాని తర్వాత వేరే అవకాశం లేదు అందుకే చివరి ప్రకటన అంట ప్రకటన అంటే చివరి ఫైనల్ ఇన్స్ట్రక్షన్ కానీ పాత నిబన కాలంలో ఎంతో ప్రవక్తలు వాటిని ముందుగానే హెచ్చరించిన మరి కాబట్టి ముందుగా హెచ్చరించినా మనం వాటిని గ్రహించలేని స్థితిలో ఇంతకాలం ఎందుకంటే ఆ వరకు మనకు అది అనుగ్రహించబడలేదు అవి నెరవేరే టైంకి అనుగ్రహించబడ్డాయి ఎందుకంటే దేవుని దృష్టిలో అవి ఏ టైం నెరవేరాలో అవి బయలుపరచబడతా అంటే దానికంటే ముందు నెరవేర దానికంటే ముందు బయలుపరచబడితే వాటి విలువ మనకు తెలియదు వాటిని సరిగా అర్థం కూడా చేసుకోలేదు మనం చేసుకున్నా వాటిని ఏ రీతిగా చూడలేము ఎందుకంటే దాని వెళ్తాను అన్నట్టు దాని ఇవి నీ కాలంలో నెరవేరవు కాబట్టి నువ్వు ఎందుకు అడుగుతున్నావు వాటిని అడగ సీల్ చేసే అంటాడు చివరి అధ్యాయానికి వస్తే అదే రీతిలో ప్రకటన గ్రంథాలు కూడా మనం చూస్తాం చివరికి వచ్చినప్పటికీ ఆ ఏడు ఉరుములకు సంబంధించిన వాక్యాలు ఏడు ముద్రలు ఏడు బూరలు అంతేనా ధ్యానిస్తాం ఏడు దూతల గురించి ధ్యానిస్తాం కానీ ఏడు ఉరుములు అని చివరికి చూస్తాం వాక్యం ఆ ఏడు ఉరుములు ఏందో ఎవరికి తెలువు ఈరోజు కూడా ఏ బైబుల్ కామెంటరీస్లో కూడా ఉండదు వాటి గురించి మరి ఎందుకు వాటిని ఆ చి గ్రంథంలో కూడా వచ్చినప్పటికీ చివరికి వాటికి ఏ సూచన లేకుండా పెట్టి ఖచ్చితంగా ఆయన వీటన్నిటిని బయలుపరచదేవు ఎందుకంటే తన బిడ్డల కాకుండా ఇంకెవరు చెప్పాలని ఖచ్చితంగా మనకి వాటిని బయలుపరచాలి అందుకని వాటికి సంబంధించిన క్లూస్ అంటాం క్లూస్ అంటే ఏమంటారు తెలుగులో ఆధారాలు వాటికి సంబంధించిన ఆధారాలు పాత పుస్తకాలలో మనం చూపిస్తారు అందుకే మనము రెండు వారాల నుంచి ఎహెచ్కెల్ గ్రంథంలోని ముప్పై అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం ఆ ముప్పై అధ్యాయంలో చాలా క్లూస్ ఇచ్చేటు ఈ సూర్య చంద్ర నక్షత్రములకు సంబంధించిన విషయాలను ధ్యానిస్తున్నప్పుడు అవి మూడు మతపరమైన జీవితానికి సాదృశ్యం అని మనం ధ్యానించినాం ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోండి సూర్యుడన్నా చంద్రుడన్నా నక్షత్రములన్నా అవి వెలుగుని ధరించుకున్నవి కదా సూర్యుడు అంటే వెలుగును ధరించుకున్నది చంద్రుడు అన్నా వెలుగు ధరించుకున్నది నక్షత్రం కాబట్టి ఒకప్పుడు వెలుగును ధరించుకున్నాయి ఇప్పుడు వెలుగును ధరించుకున్నవి వెలగాల వెలుగుతే అక్కడ ఉంటాయి అవి పైన ఆకాశం మీద కానీ అక్కడ నుంచి క్రింద పడవే పడుతున్నాయి అంటే నువ్వు వెలుగుతలేవు కాబట్టి పడవే పడుతున్నావు అంతే తేడా వాటిని ఆది కాలంలో చూస్తాం మనం ఆది కాలంలో చూస్తామా సూర్యుని చంద్రుని నక్షత్రం దేవుడు ఎందుకు తయారు చేసిండు ఎందుకు సృష్టించాడు వెలుగు పగటిన పగలు వెలుగు ఇవ్వడానికి రాత్రి వెలుగునివ్వడానికి వాటిని సృష్టించండు కానీ అవి వెలుగు అవి ఎందుకు ఆకాశం మీద అది అన్నట్టు అర్థం కాబట్టి అక్కడి నుంచి పడవేయబడుతున్నాయి మనం మూడవ బూర దూత బూర కుదినప్పుడు కూడా జరిగిన విషయాలు అవే అక్కడి నుంచి పడవేయబడ్డాయి ఇక్కడ కొట్టివేయబడుతున్నాయి కాబట్టి నువ్వు వెలుగకపోతే కొట్టివేయబడతావు నువ్వు వెలుగుని పొగట్టుకున్నావు నీలో వెలుగు ఉంటే వెలుగుదా నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నట్టు వెలుగుని ధరించుకునేవి ఈ మూడు గుంపులు వెలుగు లేదు కాబట్టి వెలుగు పొగట్టుకున్నాయి కాబట్టి కొట్టవేయబడబడుతున్నాయి అందుకే మనం ఆయనలో వెలగకపోతే కొట్టివే పడతాం మనం ఆయనలో వెలగాల మనం అనేకలను వెలిగించాలా ఎందుకంటే ఆయన వెలుగు మనలో ఉంటే మనం ఇతరులను వెలిగించగలం బుద్ధి లేని ఎందుకు గదిలోనికి ప్రవేశం లేకపోయాయి గది తలుపులు ఎందుకు ముయబడ్డాయి అంటే వాళ్ళలో వెలుగు లేదు వీటిలున్నాయి ఎల్ లాభం ఆరిపోయినాయి చివరికి ఆరిపోయినాయి ఎందుకు ఆరిపోయినాయి వాళ్ళలో నూనె లేదు అంటే నూనె దేనికి సాదృశ్యం పరుశుధాత్మ సాదృశ్యం పరుశుధాత్మ దేనికి సాదృశ్యం సర్వసత్యంకి సాదృశ్యం సంపూర్ణమైన సత్యం వలన వాళ్ళు వెలగలేదు నువ్వు వెలగకపోతే కొట్టివే పడతావు బుద్ధులని కన్యకలకి ఎందుకు తలుపు మూయబడింది అంటే షట్ అయిపోయింది వాళ్ళకి అవకాశం లేకుండా ఎందుకంటే వాళ్ళలో వెలుగులే మరి కన్యకలే కదా అంటే రక్షణ పొందినవారే కదా కన్యక అంటే ఉంది కదా పరిశుద్ధంగా ఉండి రక్షణ అనుభవం ఉన్నా కానీ ఎందుకు తలుపులు వేయబడ్డాయి ఎందుకు బుద్ధి లేదు బుద్ధి అంటే ఏసు ప్రభు కదా బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మన ప్రభునందీ గుప్తంలో ఆ వాళ్ళు ఆ ఆ బుద్ధి లేక ఆ వెలుగు యేసు ప్రభుని ఒకప్పుడు ధరించుకున్నారు ఆయన వచ్చేట పోగొట్టుకున్నారు అందుకు గుడి వేయబడ్డారు సింపుల్ గా ఆ రీతికి అర్థం చేసుకోవాలా కాబట్టి ఇవన్నీ అతికినట్లే ఉంటాయి మనకి వాక్యాలు కాబట్టి ముప్పై అధ్యాయంలో ఈ మూడు గుంపులకు సంబంధించిన కొన్ని క్లోజ్ మనం ఇక్కడ ధ్యానించి కొంచెం ముందుకు వెళ్ళిపోతాం ఈరోజు వీటన్నిటినీ చూపించండి కేవలము మన ప్రభువే అన్న సత్యాన్ని మీరు గ్రహించాలా ఇది నేను చూపించండి కాదు నా గొడవ చూపించింది కాదు ఇది కేవలం మన ప్రభువే మనకి చూపిస్తుండు అన్నదే విశ్వాసం ముప్పై అధ్యాయము మూడవ వచనం నుంచి చూస్తున్నాం కొన్ని విషయాలు ఇంతకుముందు కొన్ని చూసినాము ఈరోజు మరి కొన్ని చూసి దాన్ని ముగించుకుంటాను ఈ రోజు ఏం ఖచ్చితంగా ముగించుకోవాల్సింది మనం ముప్పై అధ్యాయంలోని వాక్యాన్ని ముప్పై అధ్యాయము తొమ్మిది వరకు మూడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు నేను అంతేనా ప్రభు యహోవ తలపించినది ఏమనగా గుంపులుగా జనములు సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు ఆ వలలో చిక్కిన వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు కాబట్టి ఒక గుంపు వారు తకిన గుంపుల వారిని వల వేసి లాగుతున్నారు ఆ వల నాదే అంటున్నాడు వేసు ప్రభు అంటున్నది నా వల నేనే వేస్తున్న వల ఆ వలను వీళ్ళందరు చిక్కబడతారు ఎందుకు చిక్కబడతారంటే మనం పోయినవరం చూసినాం దశలన్న రాసిన పత్రికలో ఆ వల దేనికి సంబంధించింది ఆయన అన్నాడు ఈ లోకం మీదకి మోసపుచ్చి ఆత్మాన్ని పంపిస్తాడు ఎందుకు పంపిస్తాడు అంటే వాళ్ళు సత్యాన్ని తృణీకరించారు సత్యాన్ని తృణీకరించేవాడు చిక్కబడతాడు సత్యమే ఏ కాబట్టి అనే వెలుగు కాబట్టి నువ్వు సత్యంలో లేకపోతే నీలో వెలుగుండదు బుద్ధి లేని కన్యకలు వెలుగు లేదు కాబట్టి వాళ్ళు చిక్కబడ్డారు ఈ లోకమే చిక్కబడ్డారు బుద్ధి కన్యకలు భద్రపరచబడ్డారు లోపల కదా కాబట్టి నాలుగవ వర్షం నేను నిన్ను కాబట్టి బాగా అర్థం చేసుకోండి ఆ వల దేనికి సాదృశ్యమైంది ఈ లోకం మీదకి తాను పంపించిన మోసపు మోసము దేవుడు ఎందుకు పంపిస్తుంది మోసం మోసం చేయవాడు మరీ మోసగించబడతాడు అనేది వాక్యం మోసంలో జీవించేవాడు మరిగా మరీ మోసపోతా ఉంటాడని చెప్పబడింది పాపంలో జీవించేవాడు మరీ పాపంలోనే జీవిస్తూ ఉంటాడు అని వాక్యం ఎందుకంటే వాడు చిక్కు అందులోంచి బయటికి రాలేడు వాడు అందుకే ఏషావు గురించి మనం జరిచినప్పుడు యేషవు ఎంతో భ్రష్టుడు అన్న విషయాన్ని మనం ధ్యానించినప్పుడు పూటి కూటి కొరకు తన జ్యేష్ట హక్కును అమ్మిన భ్రష్టుడైన ఏ షావు మీ మధ్య ఉంటడేమో మీరు జాగ్రత్తగా చూసుకునుడి దాని తర్వాత అతను ఎన్నో ఎంతో కన్నీరు విడిచిండు పశ్చాత్తాపడి కానీ రక్షణ పొందలేకపోయాడు అన్నది వాక్యం ఎందుకంటే చిక్కబడినక కష్టం ఒక్కసారి అయినలో వెలిగింపబడి ఏప్రిల్ చూస్తాం వాక్యం అది ఒక్కసారి ఆయనలో వెలిగింపబడి అందులో పడిపోయిన వాడిని మరీ వెలిగించడం అసాధ్యం ఎందుకంటే వాడు చిక్కబడ్డాడు చిక్కబడినాక అందులోంచి బయట రావడం చాలా కష్టం అందుకే మనం చిక్కబడదు మనం అంతరం ఇక్కడ ప్రయాసం అందుకొరకే పడుతున్నాం నువ్వు ఎట్టి పరిస్థితి చిక్కబడదు ఎందుకంటే ఇది ప్రపంచం మీద పడ్డది వల ఇది ఒక్క నా నీ మీద మన గుంపుల మీద కాదు ప్రపంచమంతట పడింది వల ఎందుకు అంటే ప్రపంచమంతట ఒకటే విధానంగా జీవిస్తుంది అందుకే ఆయన ఉపనాలు చెప్తూ ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెంలో పిండిలో అంతకుముందు దాచిపెట్టిన పులిసిన పిండిని కలిపేసుకుంది కాబట్టి ముద్దంతా పులిసిపోయింది అని ఎందుకు చెప్పాడు దేవుడు పర్లోక రాజ్యాన్ని పులిసిన పిండితో ఎందుకు పోల్చాడు దేవుడు అందులో ఉపయోగించేది లేదు ద్వేషం అసలేదు యుగ సమాప్తిగా ఇష్టపడికి రాజ్యము అంటే మతపరమైన జీవితం ఎందుకు పులిసిపోతుంది క్రైస్తవ జీవితం ఎందుకు పులుపులో జీవిస్తుంది ఎవరిష్టం ఎవరిష్టం వాడి హృదయానుసారంగా వాడు వెళ్ళిపోయాడు వాక్యం చూస్తాం ఎవరి ఇష్టం ప్రకారంగా వాడు వెళ్ళిపోతున్నాడు మతపరమైన జీవితంలో ఆ రీతిగానే కదా విభజింపబడ్డది మతపరమైన జీవితం ఈరోజు ఎందుకు రకరకాల డినామినేషన్స్ ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ డినామినేషన్ చర్చిలో ట్వంటీ టూ థౌజండ్ డినామినేషన్స్ నాకు అంత ఇస్తా ఉంటుంది ఆ రోజు మన ప్రభువు గుడ్డివారికి చూపు దయచేసాడు మీకు గుర్తుందా అది రోజు మన ప్రభు గుడ్డివారికి చూపు దయచేస్తాడు ఎట్లా మీరు మీకు ఎక్కడన్నా మీరు ఎక్కడో జ్ఞాపకం చేసుకోండి అని ఎంత చేసి తన ఉమ్ము మట్టి మీద వేసి ఆ మట్టి కలిపి తన కన్ను కూస్తాడు మీకు తెలుసు ఎక్కడుందో వాక్యం మార్క్స్ వర్సులు ఉంటుందా ఈ యాప్ లో ఈజీగా దొరుకుతుంది కదా బ్లైండ్ మ్యాన్ అని కొట్టినామనుకో సర్చ్లా అది ఎక్కడుందో వాక్యం చెప్తుంది ఎందుకు నేను అక్కడ ఆగి నాకు అక్కడ ఆగిపోయింది నా మైండ్ వాళ్ళ గురించి కొంచెం జరించాలి ఒక గుడ్డి వాడా ఇద్దరు గుడ్డి వాళ్ళ సెకండ్ స్టెప్ నేను అన్నాను గుడ్డి సెకండ్ స్టెప్ ఒక్కడా ఇద్దరా దాని తర్వాత ఇద్దరిని ఒకటే రీతిగా స్వస్థపరిచిండా థర్డ్ పాయింట్ ఎస్ట్ అది బొమ్మ సార్ అది ఫోటో ఇద్దరు గుడ్డలు వేరే కరెక్ట్ అది చెప్పండి ఇద్దరు గుడ్డలకు సంబంధించింది ఏ రీతిగా స్వస్థపరచిండు వాళ్ళని అడిగి నేను అడుగుతున్నాను ఒకరికి ఖచ్చితంగా మట్టి కూసిండు కంటికి దొరికిందా నాకు ఇష్టమే అంటాడు స్వస్థపరిస్తుడు అదే ఎట్లా స్వస్థపరిచిండా మట్టి పూసిండా లేక ఇంకెవరి ఒకటి ఉమ్మి పూసి మట్టి పూసి స్వస్థపరిచిండు ఒకటి ఊరికేనే స్వస్థపరిచిండా ఊరికేనే ఏం పూజకుండా కదా నీ విశ్వాసం స్వస్థపరిస్తుంది అన్నాడా ఇంకా దొరకలేదేమో చదవండి యేసువార్త లూకాస్ వార్త 18వ అధ్యాయము 37 మరి నందనై ఉన్న యేసు ఈ మార్గములో వెళ్తున్నారని వాడిని చెప్పి అప్పుడు యేసు దారికిమాన నందరై ఉన్న యేసు పేరట ఊర్పున పరిగరాలసికిన వారు పరిగణించిరి దాని మరి ఎక్కువగా లాకింపారన్న కేవలం మాట ద్వారా కేవలం మాట ద్వారానే స్వస్థ తర్వాత ఇంకొకడికి అది నేనైతే గుడ్డివాళ్ళ గురించి మాట్లాడుతున్నా మట్టి పూసిన వరకు మళ్ళీ ఉమ్మి ఉమ్మి వేసి ఆ మట్టి పూసిన అయితే ఇద్దరే గుడ్డివాళ్ళ అయితే కరెక్టే పక్షవాయువు అతను అది అపోష్ణ కార్యం అది వేరే సరే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు గుడ్డి వాళ్ళు ఒకడు కేవలము నోటి మాట ద్వారా స్వస్థత పొందేడు ప్రభు సెలవిస్తే స్వస్సత ఒకరికి ప్రభు సెలవిస్తే స్వచ్ఛత ఇంకొకడికి మట్టి ఉమ్మి వేసి మట్టి పోయడం వల్ల స్వచ్ఛత అప్పుడు ఏం జరగాల మనం ఊహించుకుంటే ఒక సంఘము రెండు సంఘాలు పుట్టాలి అప్పుడు అంతే కదా స్వస్థత పొందినవాడు సాక్ష్యం పంచుకుంటూ పోతే సంఘం తయారవుతుంది ఒకడు కేవలము ఆయన నోటి మాట ద్వారా స్వస్థత పొందిండు కాబట్టి కేవలము వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటే చేసుకుంటూ పోయేవాడు ఇంకొకడు ఏది మట్టి పూయడం వల్ల స్వస్థత పొందిండు కాబట్టి ప్రకృతి సహజమైంది అంటే ఆయన ఉమ్మి వేసి మట్టి పూస్తేనే స్వస్థత వస్తుంది అన్ని నమ్మకం కలిగిన వాడు కాబట్టి ఆయన ఆరు మతపరమైన బోధలు వెళ్ళిపెట్టాల్సింది కానీ ఒకటి నేను చెప్పాడు ఏంటంటే ఏ రూపకంగా స్వస్థత పొందినా కానీ వాళ్ళు ఎవరు కూడా రెండు రకాల గుంపులు చేసుకోలేదు కానీ ఈ రోజు మనకు అవి గుంపులు కనిపిస్తున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా తయారు చేస్తున్నారు ఒకరు నూనె ద్వారా స్వచ్ఛతలు నేను తప్ప ఎక్కువ లేక పెడతలేను చేసుకోండి ఎందుకంటే యాకోబు రాసిన ఉంది రోగికి ప్రార్థన చేసి నూనె ద్వారా పూయడం వల్ల స్వచ్ఛత కలుగుతుందని ఉంది వాక్యం కరెక్టే కానీ దాన్ని బిజినెస్ లాగా మార్చుకున్న సంఘాలు కూడా ఉన్నాయి ఈరోజు దాన్ని ఇంకా ఏ రీతిగా ఎక్స్పాండ్ చేసుకున్నారంటే చేతులకి బ్యాండ్లు కట్టుకోవడము హెడ్ బ్యాండ్స్ కట్టుకోవడము రకరకాలయ్య రకరకాలవి వచ్చేసినాయి హీలింగ్స్ వాటి ద్వారా కూడా హీలింగ్ వస్తాయి ఖర్చీఫ్ల ద్వారా ఎందుకంటే పేతురు వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళ మీద అపోసుల మీద ఖర్చీపులు వాళ్ళు ఖర్చీఫ్లు వేస్తే వాటి ద్వారా ససత్ వచ్చింది వాళ్ళు బట్టలు వేసినప్పుడు బట్టల ద్వారా ససత్తు వచ్చింది వాక్యం కాబట్టి దాన్ని ఈరోజు ప్రాక్టీస్ చేస్తారు సో ఆ రీతిగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు తయారు చేస్తారు గుంపులు గుంపులుగా పోయినారు కానీ ఆయన కాలంలో చేయలే ఆయన కాలంలో అంతా ఏక తత్వం ఏక బోధలనే ఉండేవాళ్ళు అపోస్ట్లందరినీ ఒకటే బోధలు ఉండే ఎవ్వరూ విడిపోలే క్రమేణ అపోస్ట్ల కాలం తర్వాత హేతు సేవా కాలం తర్వాత అన్ని విడిపోయి అన్ని డినామేషన్ ఏ రోజుకి దగ్గర టు ట్వంటీ డినామినేషన్స్ క్రిస్తారినాయి కానీ ఒక విషయం బాగా అర్థం చేసుకోండి మనం ఎప్పుడు కూడా ఏ డినామినేషన్ ని వ్యతిరేకించాం ఎందుకో తెలుసా వాళ్ళు వాళ్ళ సొంత మార్గంలో పోయినా వాళ్ళు ఫాలో అవుతుంది ఏ ఒక్కడే కాదంటరా వాళ్ళు పూజిస్తుంది ఏసుడవనే ఏ రీతిగా పూజిస్తున్నారు అనేది విధానం వ్యత్యాసం అంతే కదా మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాం ఒకసారి చూడండి ఈ వాక్యం అనేక పర్యాలు మనల్ని వెంటాడుతూనే ఉంది ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము ముప్పై వచనం ఏ కాదు చదువు పన్నెండవ అధ్యాయము ముప్పై వచనం తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యహోవాని గూర్చి చేయవలదు వాళ్ళు వాళ్ళ దేవతలను పూజించినట్లు మీరు మీ దేవుడిని పూజించొద్దు అని క్లియర్గా ఉంది అక్కడ వాళ్ళు ఏ రీతిగా వాళ్ళ దేవతలను పూజించినరో మనం ఆ రీతిగా పూజించొద్దు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళ దేవుని ఏ రీతిగా అనుసరించినో వెంబడించో మనం ఆ రీతిగా అనుసరించద్ంబడించు ఎందుకంటే స్పెషల్ ఇది ఎందుకంటే మన దేవుడు స్పెషల్ ఏడనగా యహోవ ద్వేషించు ప్రతి హేయ వారు తమ దేవతలకు చేసిరి దేవుడు దేన్ని అసహించుకుంటాడో అవి వాళ్ళు చేస్తారు వాళ్ళ దేవతలకి వాళ్ళు ఏ రీతిగా చేస్తారో మనం ఆ రీతిగా చెయ్యొద్దు అందుకే రుచి చూసి మనం ప్రభుని ఎరగాల అని దావుది మారాజ్ ఎందుకు జ్ఞాపకం చేస్తారు వాళ్ళ దేవతల వాళ్ళు చేసే మేము అర్థం చేస్తామంటే వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటే నేను కూడా బొమ్మలు పెట్టుకోవాలన్నా వాళ్ళు దండలేస్తే నేను కూడా దండలే మా దేవునికి మా దేవుడు అన్న చనిపోయిండ ఆయన సజీవుడు కదా చనిపిల్లకి బొమ్మలు పెడతారు చని దండలేస్తారు చని దీపాలు వెలిగిస్తారు ఆయన సజీవుడు ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనకి మళ్ళీ ఎందుకు బొమ్మలు పెట్టుకోవాలా వారి దేవతలకు వారు చేసినట్లు మీరు చెయ్యొద్దు అది ఇక్కడ వాక్యం చాలా క్లియర్ గా వారి దేవతలని వాళ్ళు ఏ రీతిగా కొలిచిండ్రో మీరట చేయొద్దు వారు తమ దేవతల పేరట తమ కుమార్లను కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చి వేయదురు కదా అంటే మన పిల్లల్ని బలి అర్పించారు వారి పిల్లల్ని బలి అర్పించారు కాబట్టి ఆత్మీయ దృష్టిని అర్థం తీసుకోవాలి ఈ రోజు మనం మన పిల్లల్ని ఏరీతిగా అర్పిస్తున్నాం మన ప్రభుకి అర్పిస్తున్నామా వాళ్ళని లేక ఈ లోకానికి అర్పిస్తున్నామా లోకాతీతమైన జీవితానికి అర్పిస్తున్నామా అందుకే మీ పిల్లలు మీ చేతకి తప్పిపోతున్నారు మీ పిల్లలు మన పిల్లలు మన కాలంలో పిల్లలు మన కాలంలో పిల్లలు మన చింతకెళ్ళి తక్కిపోతున్నారు ఎందుకంటే మనం మన ప్రభుకి సమర్పించడం మన నాజురు చేయలేదు కదా ఇందాక నేను ఒక చిన్న ప్రేయర్ మీటింగ్లో అదికే లేట్ వచ్చాను అక్కడ ఒక బ్రదర్ బర్త్డే నన్ను పిలిచింది బర్త్డే నేను చెప్తాను మీకు ఎందుకంటే నేను వేషధారీ కాదు కానీ నేను పాట కూడా పాడలేదు హ్యాపీ బర్త్డే పాట కూడా పాడలేదు ఎందుకంటే నీకు తెలుసు నేను దానికి వ్యతిరేకమని కానీ అక్కడ ఎందుకు నన్ను నడిపించింది ఏడు ఒక మెసేజ్ కొరకు నేనేం మెసేజ్ సార్ వీళ్ళ మమ్మీ ఒక రోజు నాకు చెప్పింది ఈ బ్రదర్ గురించి ఈ బ్రదర్ యాభై ఏళ్ళు దాటినాయి పెద్దవాడు అయిపోయాడు కానీ వీళ్ళ మమ్మీ నాకు ఒకరోజు చెప్పింది ఈ ఈ బ్రదర్ గురించి ఈ బ్రదర్ పుట్టినప్పుడు యాభై ఏళ్ల మాట ఆమె చెప్తుంది ఆమె చెప్పింది ఈ బ్రదర్ పుట్టినప్పుడు పుట్టే సమయానికి ఆమె ప్రసవ వేదనలు చాలా బాధ ఉంటే అప్పుడు తుఫాన్ వచ్చిందంట తుఫాన్ వచ్చి నీళ్లు ఇంట్లో నుంచి సామాన్లు అన్ని కొట్టుకుపోయి ఇళ్లలో ఇంతింత నీళ్లు అప్పుడు ఆమెకి ప్రసవ వేదనలు ఆమె చెప్పింది ఆమె బాధ తర్వాత ఎక్కడ చూస్తే అక్కడ ఆ పుట్టలలోకి వెళ్ళి పాములు వచ్చి చచ్చిపోయిన పాములు తేళ్లు అన్ని తేల్తున్నాయంట నీళ్ళ అంత భయంకరమైన సిచ్యువేషన్ లో ప్రసవేదన పడుతూ ఆమె కన్నదంట కంటప్పుడు ఒక భక్తుడు వచ్చి ప్రార్థన చేసిండట ప్రార్థన చేసి అమ్మ నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు ఒక గొప్ప సేవకుడు అవుతాడు అని చెప్పిందంట ఆయన చెప్పిండంట సేవకుడు అయితే కుమారుడు నిజంగానే పుట్టిండు పుట్టినప్పుడు అతనికి విన్సెంట్ ఆ భక్తుని పేరు పెట్టుకుంది విన్సెంట్ అని అయితే నేను బ్రదర్ని అడిగిన యాభై ఏళ్ళు నువ్వు ఎప్పుడైనా సేవ చేసినావా యాభై ఏళ్ళు అయిపోయింది నీకాలం యాభై ఏళ్ళు ప్రభు నిన్ను కాచి కాపాడి ఏ రోజన్నా ఒక్క ఆత్మని ప్రభు చేత నడిపించినవా ఏ రోజన్నా నువ్వు ఒకరికి ప్రార్థన చేసినవా ఏ రోజన్నా ఎక్కడన్నా వాక్యం ప్రకటించినవా అంటే బహుశా ఆ హెచ్చరిక కొరికే నన్ను నడిపించిండేమో అక్కడ మనం చెయ్యం నేను చెయ్యను నాకు కూడా ఫిఫ్టీ ఇయర్స్ ఎప్పుడన్నా అడిపోయింది నేను అనుకో ఫిఫ్టీ ఇయర్స్ అంటే గోల్డెన్ జూబిలి కదా ఫిఫ్టీ అంటే గోల్డెన్ జూబ్లీ నేను కదా మళ్ళీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిపోయినాకు ఇప్పుడు నేను ఫిఫ్టీ త్రీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ దాటిపోయిన సెలబ్రేట్ చేసి చేసుకోవాలి కదా చాలా మంది ఒత్తిడి చేశారు నేను ఎస్కేప్ అయిపోయినా నేను ఎందుకంటే చెప్పిన వాడిని నేను చెయ్యను నేను ఏ బర్త్డే కూడా అటెండ్ కానీ పిలుస్తుంటారు సిస్టర్ కొంతమంది పిలుస్తే నేను పోను కూడా కానీ కొన్ని పరిస్థితుల్లో పోవాల్సి వస్తుంది ఎందుకు పోవాల్సి వస్తుంది నేను మీకు ఇప్పుడు చెప్పిన ఆ అవకాశం దేవుడు అక్కడ ఇచ్చి హెచ్చరించడం కోరుకు అక్కడ ఆ బ్రదర్ ని హెచ్చరించడం కోరుకు మనం ఒకటే నేను ప్రార్థన బ్రదర్ దేవా కనీసం ఇప్పుడన్నా ఈ బ్రదర్ వాళ్ళ తమ తన తల్లి ప్రస ప్రసవిస్తున్నప్పుడు కోరుకున్నది ఈ బిడ్డని సేవకు సమర్పిస్తుందని కానీ ఈ బిడ్డ ఇంతకాలం సేవ చేయలేదు ప్రభావ కనీసం ఇప్పుడన్నా ఆ బిడ్డ సేవ చేయాలన్నా సేపడ ప్రభావా ఆమె కోరికని తీర్చు ప్రవా అని ప్రార్థన చేసొచ్చాను నేను బాధ అనిపించింది నాకు చాలా బాధ అనిపించింది ఎన్నెన్నో కోరుకుంటారు పిల్లల గురించి మా పిల్లవాడు గొప్ప ఇది కావాలి అది కావాలని కానీ పిల్లలు రీతిగా కావట్లేరు మరి ఏమవుతుంది వాళ్ళ ప్రార్థన విఫలమవుతుందా కాదు విఫలం కాదు వాళ్ళ ప్రార్థన విఫలం కావద్దని మళ్ళా వాళ్ళని అక్కడ నడిపిస్తూ ఉంటాడు కానీ మనం త్వరగా ఆ పర్పస్ అదే నువ్వు పోయింది అక్కడికి అడిగే వాకేం చెప్పేసేలా బయటకు వచ్చేసేలా అక్కడ గృచ్చన్ ముసలమ్మ వచ్చేట్లు మాట్లాడితే నువ్వు వాళ్ళ సవాసాలకు వెళ్ళిపోయినట్టు వాళ్ళ దేవతలకు వాళ్ళు చేసినట్లు మీరు చేయవద్దు మీ దేవ అన్యులు వాళ్ళ దేవతలకు అర్పించుకుంటారు అవన్నీ కాబట్టి మనం చేయొద్దు ఇది మతపరమైన జీవితంలో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన ఒక ఎగ్జాంపుల్ నేను నేను చెప్తున్నా మతపరమైన క్రైస్తవులు వారి దేవతలకి చెయ్యదన్న వాటిని వాళ్ళు చేసినప్పుడు ఆకాశరానికి వాళ్ళు అప్పములు అర్పించిన మనం చూసిన ఒకరోజు వాక్యం దే హెవ్ ఆఫర్డ్ కేక్స్ టు క్వీన్ ఆఫ్ హెవెన్ కేక్స్ ఉంటే మనకి క్రైస్తవ జీవితంలో కేక్స్ ఎక్కువ కనిపిస్తాయి డెకరేటివ్ కేక్స్ ఎక్స్పెన్సివ్ కేక్స్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ కిలో ఉంటుంది ఆ కేక్ దాన్ని ఫుల్ డెకరేట్ చేస్తారు ఎంత డెకరేషన్ చేస్తారో దాన్ని చేసి మొహానికి అంతా బోసుకుంటారు నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా దాని గురించి అది తినడానికి పెట్టిండ్రా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పండుగ చేయొద్దు ఫస్ట్ పాయింట్ చేసుకుంటున్నావు సెకండ్ పాయింట్ దాన్ని పూసుకుంటున్నావు తినాల్సేవై పూసుకుంటున్నావు అది తినడం వల్ల హై కార్బో అది కేక్స్ అంటే హై కార్బోహైడ్రేట్స్ హైలీ కార్బోహైడ్రేట్స్ కేక్ తింటే షూటప్ అవుతుంది షుగర్ లెవెల్స్ సరే నీకు ఇంకా ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కానీ నీ బాడీలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది ఒక కాలానికి ఆ ప్యాంకరీస్ ఫెయిల్ అవుతుంది ఇన్సులిన్ ఉత్పత్తి కాదు అప్పుడు నువ్వు కేకులు తింటే దాంతోపాటు కలిసిపోతాయి షుగర్ లెవెల్స్ హై షూటప్ అయితే ఏమవుతుంది ప్రతి అవయవాలు దెబ్బతింటాయి ఎందుకంటే మన బాడీలో ఒక్క టీ స్పూన్ మంతం షుగర్ కంటే ఎక్కువ భరించలేదు మన బాడీ అది సైంటిఫిక్గా మన బ్లడ్ సెల్స్ రక్త కణాలలో షుగర్ అవసరం బట్ మించిన దానికి మించిన క్వాంటిటీ షుగర్ పోతే సెల్ గందరగోళం అయిపోతుంది అది సరిగా ఫంక్షన్ కాదు ఫంక్షన్ కాకుండా తల నుంచి అరికాల వరకు అన్ని అవయవాలు గందరగోళం అవుతాయండి అట్లా అనారోగ్యాలు పాల్ ఉంటాం మనం కాబట్టి మనం వీటన్నిటిని సరిగా అర్థం చేసుకోవాలా సరే ఐదవ వచనం నీ మాంసమును పర్వతముల మీద పడవేసేదను లోయలన్నిటినీ నీ కలెవరములతో నింపేదను మరియు భూమిని నీ రక్తదార చేత పర్వతముల వరకు నేను తడుపుదును లోయలు నీతో నింపబడును అంటే నీ కలెవరంతో శవములతో నేను నిన్ను ఆర్పివేసి ఇప్పుడు చూడండి ఏడవ వచనం నుంచి మనం ధ్యానిస్తున్న ప్రాణ గ్రంథంలోని పోల్చుకోవాలి ఏడవ వచనం మతయ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని చూపిస్తాడు ప్రభు ఇక్కడ ఏచల్ గ్రంథం జ్ఞాపకం చేస్తున్నాడు మతయ్య సువార్త ఎన్ని గంటలు మన ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు చివరిగా ప్రణం గ్రంథంలో వ్యూహాను భక్తుడు మనకి వాటిని చూపిస్తున్నాడు కాబట్టి అది చివరి అవకాశం అన్నట్టు కనీసం ఇప్పుడన్నా మనం మారాలా ఇవి అర్థమైన నువ్వు అర్థం చేసుకున్న నువ్వు కనీసము నీతో సహవాసములు ఉన్న వారిని నువ్వు మార్చుకోవాలా అందుకొరకు నీకు బయలుపరచబడుతున్నాయి లేకపోతే ఇవి నీకు బయలుపరిచబ హండ్రెడ్ పర్సెంట్ షోర్ నేనైతే ఇవి నీకు అర్థమవుతున్నాయి అంటే నీకు కొరకు ఒక పని అప్పగించబడింది ఇవి ఖచ్చితంగా పోయి చూపించాలా మనుషులకి వాళ్ళని అందరినీ అందులోంచి బయటకి తీసుకొని రావాలా నేను నిన్ను ఆర్పివేసి చూడండి నువ్వు వెలుగుతున్నావు కానీ నిన్ను ఆర్పేస్తా అంటున్నాడు చూడండి ఎందుకు ఆర్పేస్తాడు ఆయన నువ్వు నిజంగా ప్రార్థన జీవితంలో ఉండి నిజంగా యథార్థతలో ఉండి ఎందుకు ఆర్పివేస్తాడు ఆయన వెలుగు నీలో ఉన్నప్పుడు ఎందుకు ఆర్పివేస్తాడు బుధేని కన్యకల కాగి దీవిటీలు ఎందుకు ఆరిపోయినాయి వాటంతట అవే ఆరిపోతాయా బలిపిట మన మందిరానికి సంబంధించిన బోధలో కొన్ని సంవత్సరాల క్రితం గణించడం ఇరవై నాలుగు గంటలు మందిరంలో దీపస్తంభం మీద దీపంలో నూనె ఉండాలా అది వెలుగుతూనే ఉండాలా అది ఆరిపోవడానికి వీళ్ళే అది క్రైస్తవ జీవితానికి సాదుష్యం ఆ దీప మీద ఉన్న దీపం మనమంతా దీపస్తంభాల మీద పెట్టబడ్డ దీపాంలం దీపాలం మనం వెలుగుతూనే ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఆరిపోవడానికి వెళ్లేదు కానీ బుద్ధి లేని కన్యకల్ వాళ్ళు కన్యకల్లే కానీ బుద్ధి లేదు వాళ్ళు ఆరిపోయినారు ఎందుకు ఆరిపంటే నువ్వు వెళ్లేదు అంటే పరిశుదాత్మ పని చేయలేదు వాళ్ళలో పరశుదాత్మ పొందుకోలేదా పొందుకున్నారు కొంతకాలం పొందుకున్నారు కాబట్టి పెలిగినాయి మళ్ళీ ఏమైనాయి పరశుదాత్మని ఆర్కేసుకున్నారు పోగొట్టుకున్నారు కాబట్టి వెలగలేదు దివిటీ దివిటీలు వెలగకపోతే వాళ్ళు గ్రహించలేదు ఏం గ్రహించలేదు ఆయన వచ్చే టైంని గ్రహించలేదు కాబట్టి ఆయన వచ్చి వెలిపోయాక కొట్టుకుంటే ఏమొస్తుంది ఏడుస్తేమొస్తుంది మంచి ఆధిక్యతను వాళ్ళు పోగొట్టుకున్నారు సరే వాళ్ళు ఏమైంది చివరికి సంత విధులు పోయి శ్రమ పడి షావుకారుల దగ్గర కొనుక్కున్నారు షౌకర్లు అంటే ఎవరు భూరాజులన్నీ మన కొలిసాలి కొలిసాలను మనం గణించడం కూడా వాళ్ళ దగ్గర పోయి కొనుక్కోల్సేస్తుంది శ్రమల పాలై శ్రమల పోయి బుద్ధి తెచ్చుకుంటారు వీళ్ళని మనం చూసినాం చివరికి వాళ్ళు పెళ్లి విందుకు వస్తున్నారని మనం నేను మీకు వాక్యాలు సంబంధించినవి కొన్ని మతపరమైన జీవితంలో బోధన బుద్ధి లేని కన్యాకలు నాశనమైపోతారని కూడా వాక్యం కరెక్ట్ లేదు ఎక్కడ వాళ్ళందరూ తిరిగి వస్తారు అని మనము ప్రణంగం వీళ్ళందరు ఎవరు మహాశ్రమల నుంచి వచ్చిన గొరపిల రక్తంలో వాళ్ళ వస్రం ఉతుక్కున్న వారు వీళ్ళు లాస్ట్కి వస్తున్నారు పెండ్లీ అయిపోయినాక లాస్ట్కు వస్తున్నారు విందులో పాల్గొందుతున్నారు కానీ పెండ్లీ యోగ్యత పోగొట్టుకుంటున్నారు నువ్వు సత్యంలోకి వెళ్ళి తెలియపోతే ఆ అవకాశం పోతుంది నీ జీవితంలో కాబట్టి మనం అందుకొరకే ప్రయాసపడుతున్నాం వీటన్నిటిని నేర్చుకోవడం కొరకు కాబట్టి ఇప్పుడు చూడండి నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మరుగు చేసేదను మరుగు చేస్తా అంటున్నాంటే దాన్ని హైడ్ చేస్తా కనిపించకుండా మరుగు చేస్తా ఆకాశ మండలము అంటే ఉపమానీతి అర్థం చేసుకోవాలి ఆకాశ మండలం అంటే మనమంతా ఆకాశ వాసులం లేక పర్లోక కాబట్టి దాన్ని మనకు మరుగు చేస్తా అంటున్నాడు మరుగు చేస్తే నీకు కనిపించదు నీకు పర్లోకం కనిపించదు మనమంతా ఈ లోకంలో యాత్రలో ఉన్నాం మన ఉనికి పట్టు అక్కడుంది మనం పోవాల్సింది అక్కడికి పరలోకానికి మన ప్రభుత్వం నివసించడం కాబట్టి అది మరుగు చేయబడితే ఎట్లా పోతారు విల్ పోలరు ఒక్కసారి వీళ్ళు కొట్టివేయబడ్డాక వాళ్ళ వెలుగు అరిపి వేయబడ్డాక వాళ్ళు ఇట్ల పోతారు అందుకే జకరే గ్రంథంలో మనం చూసిన ఈ వాక్యాన్ని చివరి అధ్యాయంలో రెండు గుంపుల వారు చతురు మూడవ గుంపును అగ్నిలో నుండి బంగారం కుటము వేసి తీసినట్లు వెండిని శోధించినట్లు వాళ్ళని శోధించి బయట తీసుకొస్తా అన్నాడు కాబట్టి మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగవ పడేసి వస్తున్నారు శాశ్వతంగా వాళ్ళు నరకానికి పోతున్నారు మూడో గుంపుని ఆయన బయటకు తీసుకొస్తున్నాడు కాబట్టి ఈ వాక్యాలు దానికి సంబంధించినవి ఎందుకు ఎందుకు అరీతిగా చేస్తున్నట్టే వాళ్ళు భక్తిహీనతలోకి దిగజారిపోయినారు వాళ్ళు పాటలు పాడుతున్నారు వర్షిప్ చేస్తారు ఉపాసారు ప్రార్థనలు చేస్తారు అన్ని కానీ వారి పెదములు నన్ను శుద్ధిస్తున్నాయి కానీ వారి హృదయాలు నాకు బహుదూరంగా ఉన్నాయి ఎందుకు వారి వారు వారి దేవతలను చేసినట్లు మీరు మా మీరు మీ దేవుడికి చేస్తారా అన్యులు ఏ రీతిగా వాళ్ళ దేవతలను పూజిస్తారో మీరు ఆ రీతిగా మీ దేవుణ్ణి పూజిస్తున్నారు నేను మీకు ఎన్నిసార్లు మీకు నిబంధన కాలంలో ఉన్నది టెంపుల్ కొత్త నిబంధన కాలంలో టెంపుల్స్ లేవు లేక చర్చ్ అనేది ఆత్మీయమైంది అందుకే అపోస్త కార్యంలో వాళ్ళు ప్రతి ఇంట చర్చి చేసుకున్నారు కానీ క్రమేణ వాళ్ళు బిల్డింగ్స్ కడుతున్నారు అందుకే ఈరోజు ఒక్క బిల్డింగ్స్ లేవు ఎందుకంటే దేవదృష్టిలో బిల్డింగ్స్ అవసరం లేదు మీరు ప్రతి ఇంట ప్రార్థన చేసుకుంటూ పోండి ప్రతి ఇంట రట్టకుంటూ పోండి అదే చర్చ్ అదే టెంపుల్ కానీ మతపరమైన జీవితంలో వాళ్ళు పాత నిబంధన కాలకు టెంపుల్స్ తెచ్చుకున్నారు బిల్డింగ్స్ తెచ్చుకున్నారు అందుకు అన్ని కూలిపోయినాయి ఈ రోజు ఏమి లేవు ఈ కృత ఉన్న ఏ టెంపుల్స్ ని కనిపించవు ఏ చర్చిల్ని కనిపించవు అంటే ఒక ఫస్ట్ అనిల సంఘం అంత ఒక ఈ రోజు లేదు ఏ చర్చిలు లేవు కొరత సంఘం కనిపించదు ఫిలిపిన్ సంఘం కనిపించదు ఎఫ్ఎస్ కనిపించదు కొలసి సంఘం కనిపించదు తెసలోరిక సంఘం కనిపించదు కనీసం దాని బిల్డింగ్స్ అని ఉండాలి ఈ రోజు ఫొటోస్ ఏమి కనిపించవు బైబుల్లో ఉన్నాయి కానీ అలా లేవు ఒక చర్చి బిల్డింగ్స్ నామరూపాలే కండా పోయినాయి ఒకప్పుడు పెద్ద చర్చి కొరంతు చర్చ్ చాలా గొప్ప చర్చ్ ధన తులదోగింది అది ఆ చర్చ్ అంత రిచి చర్చ్ లేదు వ్యవహార భక్తులు కలిగిన దర్శన ఉన్న ఏడు సంఘాన్ని లేవు ఒకప్పుడు ఉండే నేను మీకు చూపించిన చరిత్రాత్మికంగా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉండే ఆ మీకు చూపించా ఈరోజు ఒక్క చర్చ్ కూడా అక్కడ లేవు అవి ప్రకృతి సహజంగా కట్టబడ్డ చర్చిలు అక్కడ ఆరాధ చేసింది వర్షకేశ్ణి కానీ ఈ రోజు లేవు ఎందుకు మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరాలు ఆయన ఉండలేడు ఆయన ఎట్టి పైసలు ఉండలేడు సొలం ఉందని చెప్తాడు నేను ఉంటాను దావిదూరు ఎందుకు కట్టనీయలేదు ఎందుకు మందిరం కట్టనీయలేదు నువ్వు ప్రకృతి సహజంగా ఉన్నావు నీ చేతులంతా రక్తంతో నిండి ఉన్నాయి నువ్వు కట్టలేవు ఆ నా కుమారుడు కడతాడు ఎవరా కుమారుడు సొలమును కాదు యేసు నీ కుమారుడు శాశ్వతమైన మందిరం కడతాడు మనుషుల హస్తాలతో నిర్మించబడ్డ మందిరం కాదది అంటాడు కాబట్టి యేసుడవు కట్టిన కట్ కడుతున్న మందిరమే ఇది చివరి వరకు నిలబడేది అదే పర్ణొక రాజ్యం ఆయన కట్టేటదే పర్ణొక రాజ్యం కాబట్టి వీళ్ళందరూ ఏ రీతిగా శ్రమల గుండా పోతారు చెప్తాను చూడండి ఇప్పుడు నక్షత్రములు నేను ఆర్పువేసి ఆకాశమండలను మరుగు చేసేదను నక్షత్రములను చీకటి కమజేసేదను సూర్యుని మబ్బు చేత కప్పెదను అంటే వెలుగుండదని అర్థం మబ్బు చేత కప్పెదను చంద్రుడు వెన్నెల కాకపోయును కాయకపోవును కాబట్టి మూడు గుంపులు వెలుగుని వెలుగు ఆర్పి ఇవ్వబడుతున్నాయి నిన్ను బట్టి చూడండి ఇప్పుడు మూడు గుంపులతో మాట్లాడుతూ చివరికి ఒక గుంపుతో సంభాషిస్తున్నట్టు మూడు కలిసి ఒకటి అన్నట్టు చెప్తున్నాడు మూడు ఒకటి రీతి కూడా కాబట్టి నిన్ను బట్టి ఆకాశమందు ప్రకాశించ జ్యోతుల అన్నిటినీ అన్నిటికీ అంధకారము కాబట్టి నక్షత్రములన్నీ చీకటి అంటే ప్రతి వెలిగింపబడుతుంది అన్ని అంధకారంలో జీవిస్తున్నాయి జీవిస్తాయి వాటికి అంధకారం కల్పిస్తా అంటాడు దేవుడే దేవుడు యశగ గ్రంథాలు చూపిస్తాడు నేనే చీకటిని సృష్టించిన వాడిని నేనే వెలుగు సృష్టించిన వాడిని అంటాడు కదా కలుగు చేయవాడు నేనే చీకటిని కలుగు నేనే అంటాడు ఇంగ్లీష్ డెట్ ఇంగ్లీష్ డ్యాట్లా లేదు ఇంగ్లీష్ డెక్ట్ ఉంది ఐఎమ్ ద వన్ హూ క్రియేటెడ్ ద ఈవిల్ అని మీరు ఎప్పుడో చూడండి బైబుల్లో ఇంగ్లీష్ బైబుల్లో ఆ వాక్యం ఐఎమ్ ద వన్ హూ క్రియేటెడ్ ద ఈవిల్ అండ్ ద గుడ్ అంటాడు కాదా లూసిఫర్ ని సృష్టించింది ఎవరు మా అలా చెప్పింటాడు మన ఆశన పైన అవసరం లేదు ఆ వాక్యం ఎందుకు సృష్టించాడు అనేది కూడా నేను మీకు చూపించిన లూసిఫర్ అంటే వెలుగు వెలుగుని ధరించుకున్నవాడు ఆయన వెలుగును పోగొట్టుకున్నాడు ఆయన అనుచరులు కూడా వెలుగుని పోగొట్టుకుంటున్నారు అదే ఇక్కడ చూపిస్తున్నాడు అక్కడ ఏ రీతి అయితే నుంచి పడవే ఆయన అనుచరులు కూడా అక్కడి నుంచి పడవే పడుతున్నారు ఈ వాక్యం హెచ్చరిస్తుంది అట్లా తయారైన వీళ్ళు చివరికి వచ్చినప్పటికీ కాబట్టి మీకు జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ లో ఒక పదం నేను మీకు చూపించి కొంచెం ముందుకు వెళ్ళిపోతాను ఈ చీకటికి సంబంధించిన విషయాన్ని మనం మాట్లాడుతుంది జేమ్స్టాంగ్ నంబర్స్ ట్వంటీ ఎయిట్ ఈ హెచ్ఎల్ గ్రంథంలోని ముప్పై రెండవ వచన అధ్యాన్ని మనం గణించినప్పుడు అక్కడ ఎనిమిదవ వచనము చివరి భాగంలో నీ దేశము మీద గాఢాంధకారము వ్యాపింపజేసేదను అది ఒకటి గాఢాంధకారం గురించి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను పదం ట్వంటీ ఎయిట్ లో ఏముందంటే చోషెక్ అదొక హెబ్రి పదము లేక కోషెక్ కోషెక్ ఈ పదం ఎందు వచ్చిందంటే ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ నుంచి వచ్చింది రూట్ పదం దీని అర్థం ఏంటంటే ద డార్క్ లిటరల్లీ డార్క్నెస్ అంటే నిజంగానే చీకటి తర్వాత ఉపమన రీతిగా లేక చిహ్న మిజరీ మిజరీ అంటే శ్రమ మిజరీ అంటే కష్టత కష్టకాలము అని అర్థం తర్వాత డిస్ట్రక్షన్ నాశనం చీకటి అంటే నాశనము గాఢాంధకారం అంటే నాశనము దాని తర్వాత డెత్ అంటే మరణము దాని తర్వాత ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ అంటే ఏం చెప్పండి ఏమీ తెలియని వారి వల్లే ఉన్నారు వీళ్ళు అన్ని తెలుసు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏమీ తెలియదు అది ఇగ్నోరెన్స్ దాని తర్వాత సారో అంటే దుఃఖము దాని తర్వాత ఆసలైన పదముంది చూడండి జేమ్స్ట్రాంగ్ నెంబర్ ఒక వంద సంవత్సరాల క్రితం రాసింది ఇవన్నీ పదాలు మనకి ఆ పదం మన మీరు చూడకపోతే గాఢాంధకారం అంటే ఏందో మనం సరిగ్గా అర్థం చేసుకోలేము ఇన్ని మీనింగ్స్ ఇచ్చాడు గాఢాంధకారానికి అర్థం ఒకటి ఏంది శ్రమ నాశనము మరణము మరణము అజ్ఞానము అంటే తెలివి లేని అజ్ఞానము దాని తర్వాత శ్రమ లేక సారో అంటే దుఃఖము దుఃఖము తర్వాత చివరికి విక్కిట్టే విక్డ్ విక్డ్ బిఐ డబ్ల్యూఐసికేఈడి ఎన్ఈస్ఎస్ విక్కిడ్నెస్ అంటే దుష్టత్వం ఇంకా ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి ఇవి ఒకటే ఒక ఒక ఎత్తు ట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్లో ఉన్నాయి పదాలు ఇంకా దానికి సంబంధించిన ఇంకా కొన్ని ఉన్నాయి పదాలు అంటే విక్కిడ్నెస్ అంటే భ్రష్టత్వము దుష్టత్వము తిరుగుబాటుతనం ఇన్ని అర్థాలు ఉన్నాయి అందుకు చీకటి చీకటి అంటేనే అవి అర్థం కదా చీకటి అంటేనే దుష్టత్వము భ్రష్టత్వము అంధకార జీవితం ట్వంటీ ఎయిట్ లో మనం ఇంతవరకు చూసింది ట్వంటీ టూ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ వన్ ఖాషక్ కదా పదం ఏ ప్రిమిటివ్ రూట్ టు బి డార్క్ ఫస్ట్ మీనింగ్ ఏంటంటే టు బి డార్క్ విత్ హోల్డింగ్ లైట్ అంటే వెలుగునిచ్చేవాడు వెలుగుని ఆపుతున్నాడు అని అర్థం విత్ హోల్డింగ్ లైట్ అంటే ఇంకా వెలుగుని ఆపేస్తున్నాడు అని అర్థం అంతకుముందు వెలుగునిచ్చినవాడు వెలుగుని ఆపేస్తున్నాడు అర్థం చీకటి అంటే అర్థం తర్వాత ట్రాన్స్లేటివ్లీ టు బి డార్క్ అండ్ దాని తర్వాత టు బి బ్లాక్ అంటే నలుపు కావడం ఎప్పుడు నలుపు అవుతుంది చెప్పండి బంగారం గానీ వెండి గాని మస్ట్ పడితేనే ప్యూర్ తెలుగులో చెప్పాలంటే అవి మస్ట్ పడితేనే నలగైతాయి మెరుపు మస్ట్ అంటే ఏంటి మురికి అందుకే వాళ్ళు లేడీస్ ఏం చేస్తారు గోల్డ్ వాడు కంసలో ఉంది తీసుకపోతే వాడు రోడ్ మీద సబ్బే శ్రద్దుతా ఉంటాడు దానికి ఎందుకు వేస్తాడు రుబ్బితే బ్రష్ చేసి రుద్దుతాడు మెరుగ్ అదంతా బోల్ అనేసి మురికి కొన్నిసార్లు సిల్వర్ నైట్రేట్లా ముంచుతాడు ఇట్లా ఒక చిన్న లేయర్ అయితే అలా గోల్డ్ దాని మీతో ఒక లేయర్ పోతుంది కలిపోతుంది ఒక లేయర్ కలిపి షైనింగ్ వస్తుంది దాని తర్వాత వాడు ఆళ్ళకి లేయర్లకి వెళ్ళి అంతా ఆ గోల్డ్ పౌడర్ తీసుకొని వాడు బంగారం వాడు బంగారం సెలెక్ట్ సెట్ తెలంగాణ భాషలు చెప్పండి సెట్టింగ్ చేసిండు గోల్డ్ సెట్టింగ్ చేసిండు అట్లా మనుషులు విధానాలు ఇవన్నీ నేర్చుకున్నారు అంటే మాయోపాయో అంటారు వీటే మోసపుచ్చు విధానాలు ఇవన్నీ బీ డార్క్ డార్క్ కాస్ డార్క్నెస్ ఆయననే పంపిస్తానడు కాజ్ డార్క్నెస్ అంటే ఆయననే చీకటి కల్పిస్తాడు అని ఇక్కడ టు బి డిమ్ అంటే డిమ్ అంటే ఇప్పుడు కొన్నిసార్లు మీరు చూసింటారు ఇప్పుడు ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ నిపితే స్లో ఫాస్ట్ అవుతుంది కదా అదే రెగ్యులేటర్ దీనికి పెట్టండి ట్యూబ్లైట్ కి ట్యూబ్లైట్ కాదు కానీ అదైతుంది ఆ బల్బ్ రౌండ్ బల్బ్స్ ఉంటాయి కదా ఆ రౌండ్ బల్బ్కి మీరు రెగ్యులేటర్ పెట్టి దిప్పటి బ్రైట్ డల్ అవుతూ ఉంటుంది అది అర్థమవుతుందా ఫస్ట్ మొత్తం హై పెడితే ఫుల్ బ్రైట్ అవుతుంది ఇటు తిప్తూ ఉంటే డల్ అయిపోతూ ఉంటే మొత్తానికి డల్ అయిపోతుంది తిప్పేస్తే ఇది తిప్పితే స్విచ్ కూడా అయిపోతుంది షార్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది టు బీ డిమ్ అంటే అర్థం అది అంటే వెలుగు క్రమేణా తగ్గిపోయి మొత్తానికి చీకటి అయిపోతుంది దాన్ని కల్పించిన వాడు అక్కడ ఉంది అదే టు బీ బీ డిమ్ దాని తర్వాత చివరికి హైడ్ అని ఉంది పదం హైడ్ హెచ్ఐడిఈ హైడ్ అంటే అవి ఇంకా ఎన్నడికి కనిపించకుండా దాచివేయబడతాయి అని అర్థం అవి ఎప్పటికి కనిపించవు కాబట్టి ఈ గుంపులు ఆ రీతిగా చీకటి చేత కప్పబడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంత ఈజీ కాదు అంత ఈజీ కాదు కదా మన ఉదా ఉపారెడ్డి చెప్పండి సపోజ్ ఆ గుంపులలో మనమే ఉన్నాం ఆ రోజు నువ్వు అర్థం నేను ఇంత పడి ఇంతకాడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది అనేసి నువ్వు అస్తతపడి కూడా లేస్తే కదా ఆ అందుకే ప్రవ్వా నేను నామన్నా ప్రవచించలేదా అనేసి నీ నామన్నా ప్రవచించలేదా నే నామన ఉన్న నోలను సస్తపరచలేదా నీనామన దయంలో వెలగొట్టలేదా అంటే అక్రమం చేయవారినారా డార్క్నెస్ అంటే అక్రమం అక్రమం చేయవారినారా మీరు ఎవరు తెలియదు అన్నాడు అంటే ఆయన గుర్తుపట్టలేదు వాళ్ళకి ఎందుకు వాళ్ళని ఆయన వెలుగులేదు ఆయన వెలుగు గుర్తుపట్టాడు కదా ఆయన తెలియ వచ్చేటప్పుడు కాబట్ యోగు గ్రంథము మూడవ అధ్యాయంలో ఒక వాఖ్యం నేను చూపించేసి ఈరోజు కొన్ని కొత్త విషయాలు మనం ధ్యానించయాసపడదాం ప్రయత్నం చేస్తాం యోగు గ్రంథము కీర్తనలకు ముందు కదా యోగు గ్రంథము మూడవ అధ్యాయము యోగు గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇది ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ మూడవ అధ్యాయంలో మన దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కొన్ని విషయాలు అప్పుడు యోబుకి ప్రేరేపణ కలిగింది యోబు తన శ్రమలో ఉండి మాట్లాడుతున్నాడు తన శ్రమలో నుంచి ఈ పదాలు మాట్లాడుతున్నాడు అవి ప్రవచనాత్మకంగా ఉన్నాయి ఆ పదాలు ఆ వాక్యాలు చూడండి అక్కడ నేను తొమ్మిదవ అష్టం అందులో సంధ్య ప్రకాశించే నక్షత్రములకు అంధకారము కమ్మును గాక వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక ఆయన తెలియకుండా మాట్లాడుతున్నాడు అవన్నీ ఆయన శ్రమలో ఉండి మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఆత్మ వేద ఘోషిస్తుంది ఆయన దీని గురించి మాట్లాడుతుడు ఈ లోకం అంతా చీకటి కలుగునుగాక అన్నట్టు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆయన శ్రమ అట్లున్నది అంత భయంకరమైన శ్రమ ఉంది శరీరంలో రాచ పొండ్లు వచ్చినాయి ఆ కుటుంబం పిల్లలు చనిపోయినారు భార్య విడిచిపెట్టింది స్నేహితులు విడిచిపెట్టినరు అందరు విడిచిపెట్టినారు కానీ దేవుడు విడిచిపెట్టలేదు అతన్ని ఆ విషయం అక్కడ జ్ఞాపకం చేసుకు చేసుకోవాలి అతను ఆ టైంలో ఆ సమయంలో అట్లా మాట్లాడుతున్నాయి కాబట్టి ఏమన్నా మాట్లాడతాడు కాబట్టి ఏది ఎదురుచూస్తుంది వెలుకొరకు అది అంటున్నాడు అంటే ఏకవచనం అది అంటే అది వెలుకొరకు వెతుకుతుంది కానీ అది ఎప్పటికీ దొరకదో అంటాడు అది దాని లాస్ట్ దశ ఒక్కసారి డిమ్ అయినాక మొత్తానికే వెలుగుండదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ ప్రభు తిరిగి మనము పోయిన వారం చూసినట్లు ఇర్మియా గ్రంథంలోని వాక్యం కారూసాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ప్రతి వాక్యం మనం ఇట్లా జనిస్తున్నప్పుడు ఒక క్లూ దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు జాగ్రత్తగా దాన్ని పట్టుకోవాలా ఆ క్లూ పట్టుకోవాలా నేనైతే అదే ప్రయాసపడుతున్నా ప్రతి వాక్యం జనిస్తున్నప్పుడు ఇంతకుముందు జనించిన వాక్యంలో ఉన్న కొన్ని క్లూస్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చే వాక్యంలో కొన్ని క్లూస్ వస్తే కనెక్షన్ దొరుకుతుంది అప్పుడు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది ఆ వాక్యం మనకి మన టైంకి ఇవన్నీ సిద్ధపరచబడ్డాయి కాబట్టి మనం వీటిని గ్రహించగలం చూడండి ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఐదవ వచనం ఆయన సృష్టిలో అంటే క్రీస్తు చేసినందున వాడు నూతన సృష్టి అని కొరిదలు రాసిన పత్రికలో చూస్తాం క్రీస్తు చేసినందున వాడు నూతన సృష్టి అంటే ఫస్ట్ టైం ఆది అవి నూతనంగా సృష్టించబడ్డ ఏవి ఆకాశం సూర్య చంద్ర నక్షత్రంలో నూతన సృష్టి అవి ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం సృష్టించబడ్డ అవి మహా తేజస్సుతో వెలుగుతున్నాయి కానీ ఏం జరిగినాయి ఒరిజినల్ గా అవి అట్లా వెలుగుతున్నాయి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే ముప్పై అధ్యాయము ముప్పై వచనంలో అది జ్ఞాపకం చేసుకుంటుండే దేవుడు చూడండి పగటి పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రంను నియమించి దాని తరంగములు ఘోషించు చున్నట్లు దేని తరంగంలో ఇప్పుడు అర్థం చేసుకోండి దేని తరంగల గురించి మాట్లాడుతుంది ఇక్కడ తరంగములు ఎక్కడ ఉంటాయి చెప్పండి ఎవరన్నా తరంగములు అంటే సముద్రం మీద ఉంటాయి కదా అలలు ఇప్పుడు అర్థం చేసుకోండి దేని తరంగం గురించి మాట్లాడుతుంది ఇక్కడ మీకు క్లో దొరికిందా ఇది సముద్రం గురించి మాట్లాడుతున్నాడు తీర అవి సూర్య చంద్ర నక్షత్రం అంటే సూర్య చంద్ర నక్షత్రాలు పైనన్నాయా సముద్రంలో ఉన్నాయా ఈ వాక్యం చూస్తే ఒకేసారి చూడండి పగటి వెలుగుకాయ సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రాలను నియమించి దాని తరంగములు అంటున్నాడు సడన్లీ ఇప్పుడు అర్థం కాలని గట్లు ఇవి పడవే అని చెప్తున్నాడు జ్ఞానం తర్వాత సముద్రము దేనికి సాదృశ్యం సముద్రంలో వల దేనికి సాదృశ్యం వలలో పడ్డ చాపలు దేనికి సాదృశ్యం ఇవన్నీ మనం చూసినాం కదా ఇంతకు వాక్యాలు కాబట్టి ఇప్పుడు చూడండి పగటి వెలుగుకాయ సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రాలను నియమించి దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపు వడనగు యహోవా ఆ మాట చదివిచ్చుచున్నాడు అంటే ఏంటంటే ఆయన మొదట వీటిని నియమించిండు ఆ రీతిగా ఒరిజినల్ గా అవి అట్లున్నాయి కానీ యుంగ సమాప్తికి వచ్చినప్పటికీ అవి అట్లా లేవు అంటే అవి అట్లనే ఉన్నాయి కదా అవి అది ఉన్నాయి పైన ఆకాశం ఒరిజినల్ గా ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి కానీ ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ప్రకారంగా సముద్ర తరంగములు ఘోషిస్తున్నట్లున్నాయి ఇప్పుడు అవి చూడండి ముప్పై ఆరో వర్షంలో నీకు క్లు ఉంటుంది ఇప్పుడు ఏమైంది వీటికి ముప్పై ఆరో ఆ నియమములు అంటే ఒరిజినాలిటీ ఒరిజినల్ గా ఉన్నాయి లేవు ఈరోజు చూడండి ఆ నియమములు నా సన్నిధి నుండకుండా పోయిన ఎడలా అంటే ఇవి పోయినాయని చెప్తున్నాడు ఆ నియమములు ఆయన సన్నిధిలో ఇప్పుడు అర్థం చేసుకోండి ఆయన సన్నిధిలు ఉన్నాయి నిజంగా చూరచంద్ర నక్షత్రములు ఈ లోకంలో వెలిగేస్తూ ఉన్నాయి అవి కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆ నియమములు ఏ నియమములు సూర్య చంద్ర నక్షత్రములు వెలుగులాగా పెట్టిండు ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా ఇప్పుడు లేవు ఆయన సన్నిధిలో ఒకప్పుడు ఉండి ఆయన సన్నిధిలో అని ఉండకుండా ఇప్పుడు పోయిన అంటున్నాడు చూడండి నా సన్నిధిని ఎన్నడూను ఆ నియమములు నా సన్నిధి ఉండకుండా పోయిన ఎడలా ఇస్రాయేల్ సతతి నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకపోవును ఇదే యహో వాకు ఇస్రాయల్ పిల్లర్ మళ్ళీ చెప్పండి సృష్టి ఆవత్ మొదలుపొయింది ఈ రోజు వరకు ఒకటే గుంపు ఇస్రాయెల్ మతపరమైన క్రైస్తవ జీవితంలో ఏమంటారు తెలుసా పాత నిబంధన ఇస్రాయల్ వేరే కొత్త నిబంధన ఇస్రాయల్ వేరే రెండు గుంపులు అని చెప్తారు దీని ఇంగ్లీష్ లో దీని థియాలజీ కాలేజెస్ వాళ్ళు ఏమంటారు అంటే రీప్లేస్మెంట్ థియాలజీ అంటారు రీప్లేస్మెంట్ థియాలజీ అంటే అర్థమేందంటే పాత నిబంధన ఇస్రాయల్ ప్రజలని కొత్త నిబంధన సంఘము రీప్లేస్ చేసిందంటారు అది అబద్దకు బోధ ఇప్పుడు మన మధ్యలో ఉందా బోధయిన ప్రపంచ మద్దట క్రైస్తవ సంఘం ఎప్పుడు కూడా ఇస్రైఫ్ అన్ని రీప్లేస్ చేయలే ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి మొదటి నుంచి అంటే ఆది నుంచి అంటే ఆదమావల కాలం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆయన దృష్టిలో ఇస్రాయేల్ అనేది ఒకటే కాన్సెప్ట్ దేవుని ప్రజ పేతుర పత్రికలో మనం చూస్తాం కదా దేవుని ప్రజ అనేది ఒకటే అది పాత నిబంధన కాలమే కాని కొత్త నిబంధన కాలం కాని ఒకటే అది ఏంటి అంతరంగ మార్చబడ్డవాళ్ళే పాత నిబంధన కాలంలో మార్చబడరు కదా ఆ అబ్రహాంని బయట పిలిస్తే మారలే ఆయన ఎరగని దేవుని స్వరం విని విశ్వాసం చూపించండి ఆయన అంతరంగం మార్చబడి అదే రీతిగా హే ఎక్కడ చూసి దేవుని వాక్యం ఆయనకి ఎట్లా బయలుపరచబడింది అర్పించాలని అని కొనం చెప్పిండ్రా అంతరంగం ముందు కదా అదే రీతిగా చూస్తాం మనం పాత నిబంధన కాలం అంతా రెండు గుంపులు కనిపిస్తాయి ఒకడు అంతరంగ మందు నిజంగా ఇసలు పెదలు లాగా ఉంటారు కొందరు అంతరంగ మందు కనిపించరు శరీరం కూడా కనిపించరు అంటే శరీరకంగా పుడితేనే ఇసలు అనుకున్నారు వాళ్ళు కానీ అసలైనది ఇర్మి గ్రంథం చూస్తాడు చూపిస్తాడు హృదయ సునీతి గురించి మాట్లాడతాడు ఇర్మియా గ్రంథంలో హృదయ సునీధి గురించి అక్కడ మాట్లాడతాడు అంటే శరీరంగా పుట్టిన ఇసలు పెదలు కూడా ఇసల్పదలు కాదని ఇస్ పాత నిబంధన కాలంగానే దేవుడు కాబట్టి పాత నిబంధన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఇస్రాల్ పల్లనంటే ఒకటే గుంపు అది అంతరంగం మందు మార్చబడ్డ గుంపు పొందుకొని ప్రభు కొరకు సమర్పించుకొని జీవించే మనుషు అనే ఇస్రాయల్ అంటది బైబుల్ అంత కాబట్టి మనం ఏడా రీప్లేస్ చేయలే ఎందుకంటే యుగ సమాప్తిలో ఇస్రాల్ పల్లని రీప్లేస్ చేసింది క్రైస్తవ సంఘం అని చెప్తే ఇస్రాయల్ పల్లె నీకు వ్యతిరేకం అవుతారు మీద కేసెస్ వేస్తారు ప్రపంచంలో కోర్ట్స్ నేనే ఆత్మీయ ఇస్రాయల్ అని చెప్పుకున్నావు అనుకో వాడిని మీద వ్యతిరేకమవుతాడు ఈరోజు జరుగుతుంది కూడా అదే ప్రపంచమంతేనా ఎరుసలేం లో క్రైస్తులు ఎందుకు హింసిస్తారు చంపుతున్నారంటే ఇది కారణం మేమే నిజమైన ఇస్రాయలు అని చెప్పుకుంటారు కాబట్టి ఇక్కడ తెలిసి కూడా చెప్పుకోలేదు అంతరంగ మందు యూధంగా మార్చుకున్నాడు అనేసి నువ్వు వాడిని రీప్లేస్ చేస్తలేవు వాడు వాడే నువ్వు నువ్వే పాత నిబంధన కాలంలో అబ్రహాము అంతరంగం మార్చబడ్డవాడు ఆయన సహోదరులు మార్చబడలేదు ఆయన తండ్రి మార్చబడలేదు అదే రీతిగా యోసెఫ్ అంతరంగ మందు మార్చబడ్డేవాడు కానీ తన సహోదరులు ఎక్కడ మార్చబడ్డట్టు మనం చూస్తాం తర్వాత చూస్తాం మనం చాలా కాలం తర్వాత చూస్తాం మనం ఏ షాగు యాకోబు యాకోబు అంతరంగ మార్చబడ్డవాడు ఏ షా మార్చబడలేదు మనం ఒకటే తెగ సంబంధించడం కదా అతని కాలంలో అన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం దావిధ కుమారులనే ఉంటారు కదా అంతరంగ మార్చబడ్డ ఈసెల్ఫలు ఉంటాడు శారీరక మందు ఉన్న ఈసెల్ఫలే అట్లనే ఉంటారు ఈ రోజు కూడా వాళ్ళు అంతే క్రైస్తవ జీవితంలో కూడా అంతే అంతరంగ నిజంగా క్రైస్తవంగా మార్చబడ్డ వాడుకున్నాడు బయటకి క్రైస్తవ చెప్పుకునే వాడుకున్నాడు ఇవి నెరవేర్తలే ఉన్నాయి ప్రకృతి సహజంగా ప్రపంచ సరే మనం ఎక్కడ చూస్తున్నాం ఇప్పుడు ముప్పై ఐదవ చూస్తున్నాం కదా ముప్పై అధ్యాయము ముప్పై ఐదవ ముప్పై ఆ నియమములు ఇప్పుడు లేవు నా సన్నిధి నుండకుండా పోయినడలా ఇస్రాయల్ సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూను జనముగా ఉండకపోవును కానీ ఇంగ్లీష్ మర్పులు అట్లా లేదు సరే మీకు సత్యమైతే అర్థమైంది ప్రకృతి సాధ్యంగా ఉండే ఇస్రాయల్ పల్లెలు ఎన్నటికీ ఆయన సన్నిధిలో ఉండరు రక్తం అందుకే కొలెతెల రాష్ట్రపత్రికలో చూస్తున్నాం పదేనాధ్యాయములనే మొదటి కొలెతెల రాష్ట్రపత్రిక పదేనద్యం రక్త మాంసములు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని నేరు ఉండేవాళ్ళు శారీరకంగా జీవించే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పర్లోక రాజ్యాలు అడుగు పెట్టలేరు నువ్వు స్వతంత్రించుకున్నలేరు దాన్ని కాబట్టి ఇంగ్లీష్ బాబులో ఎంత బాగు రాసిందంటే దే ద లాడ్ విచ్ గివ్ విత్ ద సన్ ఫర్ అ లైట్ బై డే అండ్ ద ఆర్డినెన్సెస్ ఆఫ్ మూన్ అండ్ ఆఫ్ ద స్టార్స్ ఫార్ లైట్ బై నైట్ విచ్ డివైడెడ్ దీ ఇంగ్లీష్ లో ఇవి సీని విభజిస్తాయి అని సముద్రం నిభజిస్తాయి అని ఇక్కడ ఇంగ్లీష్ లో ఆ కరెక్టే సముద్రం ను రేపు వాడనగు అనుంది ఇక్కడ కానీ హా సముద్రం ను రేపు వాడడం అనుంది కానీ ఇంగ్లీష్ అక్కడ లేదు డివైడెడ్ సి అనుంది అంటే సివైడ్ చేస్తా అన్నట్టు డివైడెడ్ తెలుసే కదా మీకు పద విభజించడం సి విభజింపవాడు అనుంది కాబట్టి విభజింప విభజించే సరే ఆయన విభజించేవాడు కాదు కదా ఆయనకు ఒకటే ఆయన దృష్టిలో అందరం ఒకటే కదా కాబట్టి విభజించేవాడు దృష్టుడే దుష్టునికి ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అనేది మీకు అందరు తెలుసు డిస్టర్బెన్సెస్ వాడే క్రియేట్ చేస్తాడు కదా మతపరమైన జీవితంలో ఎందుకు ఎప్పుడు కొట్లాట్లుంటే ఈరోజు దేవుడు కల్పించండి అవి దేవుడు చేయడు కదా అల్లరికీ కర్త కాదు కదా వాళ్ళు దాన్ని డివైడ్ చేసేవాడవాడు దుస్తుడే వాడిని ఆమోదిస్తే మన ప్రభువే ఎందుకు ఆమోదిస్తున్నాడు సైతాన్ని చెప్పిన పో నీకు అధికారం ఇచ్చిన పో అన్నాడు కాబట్టి సైతానికి అధికారం ఇస్తే గానీ వాడు చొరబడలేడు అందుకే మీలో నుంచి యోహాను భక్తుడు అంటాడు తన పత్రికలలో మీలో నుండి అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరి అన్నాడు ఎందుకు అన్నాడు మీలో నుండి అంటే క్రైస్తవ సంఘంలో నుంచి బయలుదేరి వాళ్ళు బయటి నుంచి లోపల స్పెషల్గా రాలేని వాళ్ళు అంత హెచ్చరి అంత క్లియర్ గా హెచ్చరించారు కాబట్టి డివైడెత్ అనుంది పదం ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులోనేమో రేకెత్ రేపు వాడను రే రేకెత్తించడం ఏమంట రేపడం అంటే సముద్రం ని అలజడి చేయడం దాన్ని రెచ్చగొట్టడం దాన్ని గందరగోళం చేయడం దాన్ని డిస్టర్బ్ చేయడం రేపడం కానీ ఇక్కడ ఇంగ్లీష్ లో మటుకు డివైడెత్ అనుంది ఇక్కడ కాబట్టి సెవెంటీ టు ఎయిటీ జేమ్స్ రాంగ్ నంబర్స్ డివైడెడ్ అంటే ఏంటంటే తెలుగు పద అది ఇది మన మన తెలుగు పదం లాగా ఉంది రాఘ అంటే కానీ ఆర్ఏడబ్ల్యూ జిఏహెచ్ హెబ్రూ భాషలో రాఘ అంటే టు టాస్ వైలెంట్లీ అంటే సముద్ర ఘోష ఎంత భయంకరంగా ఉంటుంది అని ఆ తరంగాలు అండ్ సడన్లీ అంటే అమాంతంగా ఆ తరంగాలు అమాంతంగా వస్తాయని చెప్తున్నాడు ఇక్కడ మీ గెలిసి అమాంతంగా వస్తాయి ఎవరు అనుకుని సమయంలో అవి వస్తాయి అవన్నీ వచ్చి కొట్టుకొని పోతాయి కదా మత వర్తినాలనిస్తాం ఎవడు గుర్తెరిగిన సమయంలో జల వచ్చి వాళ్ళందరినీ కొనిపోయేను అని చెప్తుంది వాక్యం ద సీ విత్ వేవ్స్ ద స్కిన్ విత్ బాయిల్స్ కాబట్టి డివైడ్ చేసినప్పుడు వాళ్ళ శరీరం పుండ్లతో పుండ్లు గడలతో వేధిస్తానుంది వాక్యం కాబట్టి గుంపులు విభజింపబడ్డప్పుడు వాళ్ళకి ఎంతగా శ్రమం ఉంటుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కాబట్టి డివైడెడ్ అంటే కేవలం మూడుగా విభజింపబడమే కాదు అవి డివైడ్ అయినప్పుడు వాళ్ళ శరీరాలలో వేదనలు కలుగుతాయి అని చెప్తుండ్రు రోగాలు కలుగుతాయి టు బ్రేక్ వారిని విరిచి వేస్తా అంటున్నాడు తర్వాత చివరికి టు మేక్ టు రెస్ట్ టు మేక్ సడన్లీ అంటే అమాంతంగా ఇవన్నీ జరిగిపోతాయి వాళ్ళ మీద అంటే అంత నిమలంగా ఉందన్నప్పుడే ఆ ఉపద్రవం ఒక్కసారి వాళ్ళ మీదకి వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఇక్కడ అంత నిమ్మలంగా ఉంది దేశం అంత నిమ్మలంగా అప్పుడే సడన్లీ వస్తుంది మనం ఆ టైంకి సిద్ధమవుతున్నాం ఎవరు గుర్తెరిగిన సమయంలో అంత నిమ్మలంగా ఉంది దేవుడు అంత సమృద్ధిగా ఆశ్రించాడు అంత సుఖంగా ఉంది అని అనుకునే సమయంలో జలప్రలయం వచ్చి నోవకాలం మాట్లా మాట్లాడుతున్నాం మనం ఎవడు గురితెరిగిన సమయంలో జలప్రలయం వచ్చి వాళ్ళందరినీ కొనిపోయాను అందరినీ కొనిపోయాను ఎక్కడికి కొనిపోయింది నిత్య నరకానికి కొనిపోయింది అందరిని జలం అలాగనే మనసుకమన్నా కొందరు కొనిపోతారు కొందరు విడవబడతారు జలము కొందరిని అనేకులని తీసుకొని పోయింది అది అనేకులని తీసుకొని పోయింది అది జలం కొంతమందిని విడిచిపెట్టింది ఎనిమిది మందిని విడిచిపెట్టింది అది ఓరు ఓడలో వాళ్ళని విడిచిపెట్టింది తక్కిన వాళ్ళందరినీ కోనిపోయింది అలాగనే మన ప్రభువు అక్కడ తినంనా కొందరు కోనిపోబడతారు కొందరు విడవబడతారు కదా అలాగనే అంటే అర్థం అది దాని వాక్యాన్ని ఉల్టా చేసుకుంది క్రైస్తవ జీవితం కొనిపోబడ్డవాడు పరిశుద్ధుడు విడవబడ్డవాడు పాపి అని చెప్తుంది అక్కడ వాక్యం ఏమో జలము ఎవరిని కోనిపోయింది పాపలను కోల్పోయింది ఎవరిని విడిచిపెట్టింది పరిశుద్ధుని విడిచిపెట్టింది ఇక్కడ చెప్పబడుతున్న వాక్యము ప్రతి సంఘంలో నేను విన్న వాక్యం పెద్ద సంఘమే గాని వ్యాప్తి సంఘమే గాని ఎబ్రం సంఘమే గానీ ఎనీ బ్రదర్ సంఘాలు ఎన్నో సంఘాలలో నేను చూసిన కొనిపోబడ్డవాడు పరిశుధునని చెప్తుంది కానీ బైబుల్లోనేమో ఆ జలము కొనిపోయింది పాపలని అవిదేయులని నోవా కాలంలో ఉన్న అవిదేయులని జలము కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది నోవా కుటుంబాన్ని విడిచిపెట్టింది అలాగనే మనసుకుమారి రాకమ్నా ఒకడు కొనిపోబడతాడు ఒకడు విడబడతాడు ఒక గుంపు కొనిపోబడుతుంది ఒక గుంపు విడుదల సరే మనం ఆ గుంపులలో ఉండం ఎందుకంటే మీకు ఎన్ని సలహాలని చెప్పినాను శ్రీనివాస మనం జ్ఞాపం చేసిపోయిన వారు మనం నిత్యము మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఆ గుంపులతో సహవాసం లేదు ఆ గుంపుల్లో మనం ఉండవు కానీ ప్రభు మనకు పని అప్పగించబడింది మీరు ఆకాశవాసు మీకు ఒక పని అప్పగించబడింది ఆ కొలిపోబడే వాళ్ళ గురించి మీరు ప్రయాసపడండి ఎవరైతే విడుదల శ్రమల కాలంలో శ్రమల గుండా పోతున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పడం కోరుకో మిమ్మల్ని మీరు ఆ రెండు గుంపులు ఉండరు ఆ కొలిపోబడుతున్న గుంపుల మీరుండరు ఆ విడుదల పొందిన గుంపులో మీరుండరు మీరు అంతకు ముందే ఆయనతో పాటు నివసిస్తున్నారు సియోను పర్వతం మీద అసలు బైబిల్ ఎక్కడ కనిపించే సీయోను పర్వతం గురించి అక్కడ మన ప్రాణబంధంలో ఒక సాధిస్తాము పాత నిబంధన కాలంలో ఒక సాధిస్తాము అంతే సియోను పర్వతం గురించి సియోను వాసుల గురించి ఎక్కడ చూడడం వాక్యం లక్ష మంది సిను వాసులు కానీ అనేక సంఘాలలో పాటలు పాడతారు సియోను వాసి స్వచ్ఛంద సిను వాసి సర్వాధికారిని ఒక పాట పాడతారు తెలియకుండా పాడతారో మళ్ళీ తెలిసి నాకు తెలియదు కానీ ఆ గుంపులను ప్రతి క్షణము ఎఫ్ఎంఎ రాష్ట్రపతిలో మనం చూసినాము కొన్ని వారాల క్రితం మనము ఆయనతో పాటు ఇప్పుడు నివసిస్తున్నాం అక్కడ మన ఆత్మ అక్కడ నివసిస్తుంది ఆయనతో పాటు మన శరీరం ఇక్కడ ఉంది లోకంలో కానీ మన ఆత్మ అట్టు ఖచ్చితంగా అక్కడ నివసిస్తుంది దానికి తగిన యోగ్యత మనకు అవసరం చాలా అవసరం నువ్వు ఎటువంటి తగ్గుదం చేసినా పచ్చత పడి క్షమాపణ కోరుకోవాలా జీవించడం నేర్చుకోవాలా అది మనకి హెచ్చరిక ఒకరినొకరు హెచ్చరించుకోమన్నది వాక్యం చదివిస్తుంది కాబట్టి మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలా ఎక్కడెక్కడ పడిపోతున్నామో సరి చేసుకోవాలా పడిపోయిన వాడు పడిపోవడానికి తిరిగి లేయాలా మళ్ళీ పడిపోవద్దు మనం అట్లా తీర్మానించుకోవాలి ఇక్కడ నీకు ఒకవేళ హెచ్చరికరి లాగా ఈ వాక్యం చెప్పబడితే ఎక్కడ నువ్వు తప్పిదం దాన్ని ఒప్పుకో విడిచిపెట్టి దాన్ని సరి జీవితాన్ని సంపూర్ణంగా సాగిపోవడానికి ప్రయాసపడదా అటువంటి సంపూర్ణతలకి పవ మనం నడిపించాలని మనం ప్రార్థానిస్తాం పరిస్థితుల్లో తండ్రి నీకు వందాలి ప్రభావా అయినా నిజ సమాప్తికి వచ్చేప్పటికీ మతపరమైన క్రైస్తవ జీతం ఏరీతిగా తయారైందో మీరు మాకు ఈ నాలుగవ పూర బోధతో చూపిస్తున్నారు తండ్రి దాన్ని బట్టి మీకు ఎంతో అందాలి ప్రవ్వా కానీ ప్రవ్వా ఎటువంటి కోపంతో ఎటువంటి వేదనతో ఇవన్నీ మాకు చూపిస్తారో మాకు కూడా అదే వేదన ఉంది ప్రవ్వా ఏ రీతిగా వారిని మీ చెంత నడిపించాలా అన్న తపన ఆసక్తి మాలో ఉంది ప్రవ్వ సహాయపడండి ప్రవ్వ మా శరీరం ఇంకా బలహీనతలనే ఉంది ఆయన మాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రవ్వాటిని క్షమించమని ప్రార్థిస్తున్నాం వాటిని విడిచిపెట్టలాగానే శాపడండి ప్రవ్వా బలహీనుడు మీ ఎందుకు అనే వాక్యం ఉంది ప్రవ్వా కాబట్టి మీ ఎందుకు బలం పొందుకొని ఓ ప్రవ్వా మేము తిరిగి తప్పిదం చేయకుండా పరిశుద్ధంగా మీ కొరకు జీవించలాగిన మీరు పరిశుద్ధులు కాబట్టి అటువంటి జీవితం మా నడిపించమని మేము తిరిగి ఇంటికి మీ యొక్క నడిపి దేసి దూతల కాపులు దచ్చేసి సురక్షితంగా ఇంటికి చేర్చమని ఈ వారం అంతా మేము తిరిగి మీ యొక్క సేవ చేయాలని సేపడమని యేసుక్రీస్తు పరిశుద్ధనామం ప్రార్థించిన తండ్రి మన ప్రభు అయిన కృప సమధన నడిపింపు మనందరికీ సదాకాలం తొడైనదాక ఆ మేఘాలయ్యా